కాబట్టి ఎనీవే ది పాయింట్ ఈజ్ గంగా ప్రవాహము ఆ గ్లేషియర్ కంటే భిన్నంగా ఉండదు అది ఒకే తత్వం అక్కడ గ్లేషియర్ రూపంగా ఉంది ఇక్కడ గంగా ప్రవాహ రూపంగా ఉంది అక్కడ సాలిడ్ షేప్లో ఉండి గ్లేషియర్ అనబడుతోంది ఇక్కడ లిక్విడ్ షేపులో ఉండి రివర్ అనబడుతోంది రివర్కి గంగా అని గంగా అని మనం అలాగా పేర్లు పెట్టుకున్నాం ఇట్ ఈస్ ద రిలీజియస్ థింగ్ సో అలాగే ఆ ప్రవాహం ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే ప్రవాహం కాదుది ఆ చేతన యొక్క ప్రవాహంలో కదా నేను మాట్లాడుతున్నాను మీరు సలకాయలు బాగా ఒప్పుతున్నారు ఆ చేతన యొక్క ప్రవాహంలోనే కాబట్టి ఆ చేతన యొక్క ప్రవాహం అది ప్రజ్ఞానం ఎక్కడి నుంచి పుడుతుందో అది బ్రహ్మ అయితే ద్వైతానికి అద్వైతానికి తేడావిగా తెలుసునండి ఈ ప్రజ్ఞానం వేరు ఆ బ్రహ్మ దాని సోర్సు వేరు అంటే ద్వైతం ఏమండి గంగాను దాని సోర్సు వేరు అని ఎక్కడ ఎందుకు భేదం ఎందుకు వచ్చిందో తెలుసిన భేదము లేని చోట భేదమును చూచుటకు మనస్సు అలవాటు పడి ఉంటుంది కనుక ఆ భేదం వచ్చింది భేదము వస్తుగతము కాదు భాష నుండి పుడుతుంది భేదం మీరు బంగారం ఆభరణాల షాపులోకి వెళ్తే అక్కడ ఉండేది బంగారమే మరి ఈ పదార్థములు వేరువేరుగా ఉన్నాయి నగలు వేరువేరే ఉన్నాయి ఈ భేదము ఎక్కడి నుంచి వచ్చిందంటే భాష నుంచి వచ్చింది ఏమేమి నగలు వేరువేరుగా ఉన్నాయో చెప్పండి మీరు అంటే చూడండి ఇది నెక్లెస్ ఇది కడియము అది భాష నుంచి వచ్చింది భేదం నెక్లెస్ వేరు కడియము వేరు భాష నుంచి వచ్చింది వస్తువులో భేదము లేదు నిజానికి వస్తువులో భేదం ఉన్నట్లయితే మీరే కొన్నే కొనరు సపోజ్ నెక్లెస్ వస్తువు బంగారం అయ్యి కడియం వస్తువు మరొకటి అయ్యింది అనుకోండి మీరు కొంటారు కడియం లోపల లక్క పెట్టి చేశారనుకోండి మీరు కొంటారా కాబట్టి వస్తువులో భేదం లేదు కాబట్టే కొంటున్నారు అయితే మరి లేని భేదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది భాష నుంచి వస్తుందయ్యా వాచారంభణం వికాదో నామేయం మృతికే చేయడం నేను బాగా తయారై ఉన్నా మీ దగ్గర ఎవరు లేదా ఊళ్ళో వాళ్ళు ఏదైనా పోరాటం చెప్పబోతే వాళ్ళని మీరు నవలేస్తారు నాకేదైనా సందేహం కనుక అది కాబట్టి భేదము లేని చోట భేదాన్ని చూస్తారు ఇప్పుడు చూడండి ఈ బల్బులో ఎలక్ట్రిసిటీ వేరు ఆ బల్బులో ఎలక్ట్రిసిటీ వేరు ఎందుకో చూ చూడాలా నేను కనపట్టలేదా అక్కడ వైరు వేరుగాను ఇక్కడ వైరు వేరుగాను లేదు రిక్తానహీ హై క్యా తర్వాత జీరో క్యాండిల్ బల్బులో ఎలక్ట్రిసిటీ వేరు అది వేరెందుకైందంటే దేకో లేకో అది ఎంత చిన్నదిగా ఉంది పెద్దదిగా లేదు రెండు ఒకటైతే అది చిన్నది ఇది పెద్దది ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ వేరు అది ఎలాగనే ఇది అది తిరుగుతోంది ఇది వెలుగుతోంది చూడండి భేదాన్ని సమర్థించడానికి భాష మీరు వాడచ్చు కానీ మీరు ఒకంత లోతుగా పరిశీలిస్తే ఆ వైరు వేరు ఈ వైరు వేరు వైరు వేరు లోపల ఉన్న వేరు కాదు రూపం వేరు దీపము ఫ్యాను ఉందనుకోండి రూపం వేరు తత్వం ఒకటే ఆ తత్వానికే వెలుగనే రూపం వచ్చింది ఆ తత్వానికే ఫ్యాన్ అనే రూపం వచ్చింది రూపం వేరు తత్వం ఒకటి మీరు భేదాన్ని చూడడానికి అలవాటుబడి భేదమే సత్యం అనేటువంటి ఒక మహా వ్యామోహంలో ఉంటూ ఆ వ్యామోహంలోనే మేము ఉంటాము మేము దీని నుంచి కాగలము అని మీరు నిశ్చయం అలా నిశ్చయం చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఆ వ్యామోహానికి ఒక మతపు రంగు పులిమితే అది ఫిక్స్ అవుతుంది అది చక్కగా ఫిక్స్ అయిపోతుంది చెప్పాను కదా చేతిలో గీతల్ని పెన్నుతో ఇలా గీసేస్తే ఇంకా ఫిక్స్ అయిపోయి ఉంటాయండి కొంతమంది అలా చేస్తా ఒక ఆయన ట్యాకులు పెట్టేసుకున్నాడు కుండలిని పైకి ఎన్ని ముఖంతా కూడా ట్యాకు చెప్పాను మీకు అదృష్టాలు కొంతమంది ఇక్కడ ఇంకా టాటో సిస్టమ్ రాదు ట్యాటూ వస్తే నామాలు ట్యాటూ పెట్టేసుకుంటే ఇంకా రోజులు కొడుకుంటూ పెట్టుకుంటూ అవసరం నామాలే అసలు అడ్డగ్ కూడా నేను పెట్టుకోవచ్చు ఇది ఇతర ఉండేవాళ్ళకే సలహా అసలు నేను కూడా ఒక ట్యాటూ ఒకట పెట్టేసుకుంటే ఇంకా స్నానం చేసినా కూడా ట్యాటూ అలాగే ఉంటుంది ఇది సేటు పోగా అదే సంచలలో పెట్టుకుంటూ ఉన్నాం అవి పెట్టుకునేప్పుడు కళ్ళలో చిన్ని మళ్ళీ అదో దుఃఖం ఇవన్నీ పోయి పర్మనెంట్ గా ఒక ట్యాట్యూ ఒకటి ఉంటే హాయిగా ఉంటుంది ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు ఐ విల్ డ్యూ సబ్సిడీ అక్కడ ట్యాట్యూలు పెట్టుకుంటారు ఇక్కడ మనం ఎలా అయితే ఇలాంటివి పెట్టుకుంటామో అక్కడ వాళ్ళు ట్యాట్యూస్ ఎనీవే కాబట్టి మీరు ఆ ఉపాధిని పట్టుకుని భేదంలో నేను ఉండిపోతాను నన్ను కదుపు చూస్తాను నువ్వు భేదం నుంచి నన్ను ఎలా కదుపుతావో కదుపు చూస్తాను అని మీరు హఠం చేసేసి భేదంలో ఫిక్స్ అయిపోతారంటే నేనేమి చేయలేను దండం పెట్టిన దాటినైపోతా మీరు కొంచెం లోతుగా చూడగలిగితే ప్రజ్ఞానము ఎక్కడి నుంచి పుట్టిందో దానికంటే భిన్నంగా లేదు సుమా నెక్లెస్ దేని నుంచి పుట్టిందో దానికంటే భిన్నంగా ఎప్పుడు లేదు ఆ వాక్యం అలాగే స్వీకరించాలండి అలాగే స్వీకరించాలి కార్యం కారణాత్ అనయ్యత కార్యము కారణము కంటే భిన్నముగా లేదు అని నిగే నిగేషన్తో మనం సరిపెట్టేసేయాలి ఇంకా అంతకంటే పై మాట మాట్లాడుకోవాలి కార్యము కారణాత్ అనన్యత కాబట్టి ఆ ప్రజ్ఞానమే ఆ విధంగా బ్రహ్మ అంటే ఏం చేయాలి మీరు ప్రజ్ఞానంలో ఉండే పరిచ్ఛేదాలని తీసుపక్కన పెట్టాలి నా ప్రజ్ఞానము అనే నా పక్కన పెట్టాలి నా ఎప్పుడైతే నా ప్రజ్ఞానము అని మీరు అన్నారో ఇంకొకటి ప్రజ్ఞానం కంటే భిన్నంగా ఉంటుంది ఆ నా ఆ భేద దృష్టిని పక్కన పెట్టాలి ఆ విభేదాలు నన్ను తీసేసి నాన్ను తీసేస్తే భేదాలు అయిపోతాయి ఉన్నది ప్రజ్ఞానం నాలోనూ అదే ప్రజ్ఞానం ఉన్నది నన్ను పొగిడి అదే ప్రజ్ఞానము నన్ను తిట్టి అదే ప్రజ్ఞానము మీకు రహస్యం చెప్తా మీరు ఆలోచించండి మనని పొగిడీవాడి కంటే మనల్ని తెగడేవాడు మనకు మిత్రుడు మన పొగిడీవాడు మనకి అహంకారం కలగడానికి హేతులు కానీ మనని తిట్టేవాడు ఉన్నాడు చూసారా వాడు మన ఒళ్ళు దగ్గర ఉన్నట్లా చేస్తాడు మనలో ఉన్న దోషాలను ఎత్తి చూపుతాడు దోషాలు లేకపోతే మనకి సమస్యే లేదు కాబట్టి మనలో మన తిట్టేవాడు ఎప్పుడూ కూడా మనకి మిత్రుడే ఫ్యాక్టీస్ మన తిట్టివాడిలో ఏ ప్రజ్ఞానమో మన పొగిడీవాడిలో కూడా అదే ప్రజ్ఞానము అదే ప్రజ్ఞానము నా కూడా కలదు అని ఆ విధంగా మీరేం చేయాలి ఆ ప్రజ్ఞానానికి మనం పెట్టుకున్న ఉపాధి యొక్క హద్దులను చెరిపేసుకోవాల్సి ఉంటుంది మీరు అజ్ఞాన కల్పితమైన హద్దులను చెరిపేసేయాలి చెరిపేస్తే ప్రజ్ఞానం బ్రహ్మ తర్వాత బ్రహ్మ గురించి ఇంకొక సమస్య ఉంది ఇది జహ దీన్ని భాగత్యాగ లక్షణ అంట ప్రజ్ఞానానికి ఉండే హద్దుల్ని మీరు చెరిపేయాలి బ్రహ్మకుండే ఒక అంశాన్ని కూడా మీరు చనిపేయాల్సి ఉంటుంది ఏమిటో తెలుసిన బ్రహ్మ పరోక్షము అనే ఈ దృష్టి దాన్ని మీరు చరిపేసుకోవాల్సి ఉంటుంది బ్రహ్మ పరోక్షము అంటే ఏమిటనమాట బ్రహ్మ ఎక్కడో ఉన్నది నాకంటే భిన్నంగా ఉన్నది నేను ఇక్కడ పడి ఉన్నాను ఇలా ఉన్నాను బ్రహ్మ నాకంటే వేరే ఉన్నది అనేటువంటి బ్రహ్మయంలోండే పరోక్షత్వ భావన అది కూడా మీరు చరిపేయాల్సి ఉంటుంది చరిపేస్తే బ్రహ్మయంలోండే అపరోక్షవాన్ని ప్రజ్ఞానములుండే పరిచ్ఛిన్నవాన్ని తీసేస్తే ఏం మిగులుతుందండి ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యము మనకు సిద్ధిస్తుంది कोसारी श्लोकमे क्षते शुणोतीद जिघ्रति व्याक स्वादू विजाती तत्ज्ञ పదచ్చేదం ఏనా ఈక్షోతి ఇదం జిఘ్రతి వ్యాకరోతి ఇ స్వాదు ఆ కారు సారీ అది సమాసం ద్వంద్వ సమాసం దీర్ఘం ఇచ్చాడుగా దీర్ఘమిచ్చాడు దీర్ఘం ఇవ్వకపోతే స్వాదు అస్వాదు అని వివతీయాలి దీర్ఘం ఇచ్చాడు అంటే అర్థం ఏంటది స్వాద్వస్వాదు సమాసం స్వాదు స్వాద్వస్వాదు అని ఓకే స్వాది స్వాది శబ్దం పుల్లింగం గురు గురూ గురవ అన్నట్టు నపూంసకలింగం ఏమో అనుకున్నా అయితే మృదు మృదుని మృదుని అన్నట్టుగా ఉండాలి కదా ఈ పుల్లింగ శబ్దం స్వాదు అస్వాదు సమాసం చేస్తే తున్న సమాసం స్వాధ్వస్వాదు విభక్తి తెలుసుంటే మరి జాగ్రత్తగా ఇలాగ కాశస్గా ఉండాలి విభక్తి తెలియాల్సిన అవసరం లేదనుకుంటే పరిగెత్తించవచ్చు తత్ ప్రజ్ఞానం ఉదీరితం మధ్యలో విజానాత్య ఉన్నది ఓకే ఏనా దేనిచేనైతే ఇదం ఈ జగత్తును ఈక్షతే చూస్తున్నాడో వింటున్నాడో జిఘ్రతి ఆఘ్రానిస్తున్నాడో యాకరోతిచ వివరించి చెప్తున్నాడో స్వాద్వస్వాదు రుచి అరుచిలను విజానాతి తెలుసుకుంటున్నాడో ఎవరు మనిషి మనిషి ఓకే తది ప్రజ్ఞానం ప్రజ్ఞానము అని ఉదీరితం చెప్పబడినది అంటే ఎలాగనమాట తెలివి వచ్చిందండి మీకు ఆ తెలివితే ప్రజ్ఞానము అని పేరు ఆ తెలివి వచ్చినప్పుడు ఎవరు ఉందో తెలుసినా ఆ తెలివి ఏం చేస్తుందంటే అంతఃకరణంలో ప్రవేశిస్తుంది అంతఃకరణ ఉపహితమై ఉంటుంది ఇప్పుడు సూర్యకాంతి భూమి మీద పడింది అంటే అర్థం అట్మాస్ఫియర్లో ప్రవేశించి అట్మాస్ఫియర్లో రిఫ్లెక్ట్ అవుతోందని అర్థం అట్మాస్ఫియర్లో రిఫ్లెక్ట్ అవ్వకపోతే మీకు సూర్యకాంతి కనపడదు అంటే అది సూర్యకాంతి ఏమైంది సన్లైట్ ఏమైందనమాట ఇప్పుడు డే లైట్ అయిందన్నమాట సన్లైట్ డే లైట్ అయింది డేలైట్ అంటే అర్థం ఏంటి సన్లైట్ అట్మాస్ఫియర్లో ప్రతిఫలిస్తే వచ్చేదాని పేరే డే లైట్ అలాగే ఆత్మచైతన్యము అంతఃకరణంలో ప్రతిఫలిస్తే వచ్చేదే తేలివి చేతన ఓకే ఆత్మ అంతఃస్కరణలో ప్రతిఫలించాలండి ఈ అంతఃకరణము ఎటువంటి అంతఃకరణము ఆత్మచైతన్య ప్రతిఫలనమును తన ఎందు కలిగి ఉన్న అంతఃస్కరణ అంటే వెలుగుతో నిండిన అంతఃకరణ ఈ అంతఃస్కరణము కన్నులో ప్రవేశిస్తుంది ప్రవేశిస్తే చూడండి అంతఃకరణము వినగలదు చూడగలదు రుచులను తెలియగలదు చాలా పనులు చేయగలదు అది కానీ కన్నులో ప్రవేశించిందంటే ఒక్క పనే చేస్తుంది చూడడం ఎలక్ట్రిసిటీ దీపంలో ప్రవేశించినట్టు ఒకే పని చేస్తుంది వెలుగుతుంది ఫ్యాన్లో ప్రవేశిస్తే ఒకే పని చేస్తుంది తిరుగుతుంది మరి ఎలక్ట్రిసిటీకి మిగతా పనులు చేయడం చేత కదా అంటే ఇక్కడ అంతే చేస్తుంది దాన్ని ఆ వస్తువును బట్టి కన్నులో ప్రవేశిస్తుంది ఏది అంతఃకరణము ఎటువంటి అంతఃకరణము ఆత్మ చైతన్య ప్రతిఫలనముతో నిండిన అంతఃకరణ కన్నులో ప్రవేశిస్తే రూపం ప్రకాశిస్తుంది రూపం తెలుస్తుంది అంటే ప్రకాశించటం తెలివి తేలుస్తుంది ఆ అంతఃస్కరణమే చెవిలో ప్రవేశిస్తే శబ్దం తెలుస్తుంది ముక్కులో ప్రవేశిస్తే గంధం తెలుస్తుంది నాలుకలో ప్రవేశిస్తే రుచి తెలుస్తుంది నోట్లో ప్రవేశిస్తే వాగింద్రియంలో ప్రవేశిస్తే వ్యాఖ్యానం చేస్తుంది మాట్లాడుతుంది దెబ్బలాడుతుంది తిడుతుంది పోగుడుతుంది ఎన్నెన్నో చేస్తుంది కబుర్లు ఆడుతుంది క్లాసిక్ చేస్తుంది కొండెములు చెప్తుంది ప్రేమగా మాట్లాడుతుంది ఎవరెన్నో చేస్తుంది జుతుంది ఎన్నెన్నో చేస్తుంది ఎది ఆ అంతస్కరణము వాగింద్రియంలో ప్రవేశించి ఆ తెలివితోటి నిండిన అంతఃస్కరణం అయ్యా ఆ తెలివి ఉందే దాని పేరే ప్రజ్ఞానం మీరేం చేయాలంటే చూడండి ఆ తెలివిలో ఏది ప్రకాశిస్తుందో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీ చేతికి ఏమీ కాదు గాలిని మూట కట్టండి ఏమస్తుంది చేతికి ఏమీ కాదు తెలివిలో ప్రకాశించి పట్టుకుంటే మీకేమిగల ఆ డైరెక్షన్ అలా ఉండకూడదు వెలుగులో ప్రకాశించే బొమ్మలు సినిమా బొమ్మలను పట్టుకున్నారనుకోండి మీకేమి దొరుకుతుంది చేతికి ఏం మిగలదు బొమ్మల ద్వారా వెలుగుని పట్టుకున్నారనుకోండి బ్రహ్మ దొరుకుతుంది కదా కాబట్టి కంటితో ఏమి చూస్తున్నారు అన్నది ముఖ్యం కాదు మీరు ఏది చూసినా ఆ ఏది చూశారో అది పోతుంది ఇంకోటి అదిపోయి ఇంకోటి వస్తుంది అదిపోయి ఇంకోటి వస్తుంది కాబట్టి ఆ కన్ను ద్వారా చూడబడే సర్వము తాత్కాలికంగా అలా మెరుస్తుంది మటుమాయమవుతూ ఉంటుంది కానీ మానవుడు ఏం చేస్తాడు కన్ను ద్వారా ఏది కనపడుతోందో దాన్ని తెలుసు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు అంచేతనే మానవుడు అలా సంసారిగా మిగిలిపోతాడు కాబట్టి కన్నుతోటి ఏది తెలియబడుతోందో అది ముఖ్యంగా ఉంది దేని ద్వారా కన్ను చూడగలుగుతుందో అది పట్టుకోవాలి అది మీరు పట్టుకోవాలి ఇప్పుడు ఒక కథ ఉంది లీలాసుకుడు చింతామణి అనే ఒక కథ ఆ కథలో లీలాసుకుడు ఏమనుకుంటాడంటే ఈ జగత్తు యొక్క సౌందర్యం చింతామణిలో ఉంది అనుకుంటాడు తన తన ప్రేమభావం అంతా కూడా ఆమె నుండి తనకు సంక్రమిస్తోంది అనుకుంటాడు అనుకున్న ఆ కథ ఆ నది దాటి మహా వేగంతో ప్రవహించే నదిని ఈదేసి ఆమె తలుపు వేసి పడుక్కుని నిద్రపోతుంటే తుఫాన్ రాత్రిలో వెనకాల దొడ్డి గుమ్మం వెనకాల గోడెక్కి ఆ గోడ దూమికి తలుపు తీసి లోపల ప్రవేశించి ఆమె ముందు నిలబడతాడు ఇతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది ఆమె ఎంత సౌందర్యవతియో ఆ సౌందర్యం చూడడం కోసం నేను వచ్చాను రాత్రిపూటను వీడనుకుంటాడు ఆమె ఆమె ప్రేమ ఆమె నుండి తన ఎందు ప్రేమ వస్తోందని వీడనుకుంటాడు ఆవిడ అనుకుంటుంది వీడి ఎందు ఎంత శక్తి వీడి ప్రేమ వెనుక ఎంత మహాశక్తి గలదో హృదయంలో ఏ మహా సామర్థ్యం ఉండబట్టే కదా నదిని ఈదికుంటూ ఈ తుఫాను రాత్రి నా దగ్గరికి వచ్చింది నాలో ఏమీ లేదు అంతా వాడిలోనే ఉన్నది అని ఆవిడ తెలుసుకుంటున్నా అందుకేనే ఆవిడ గురువైంది వీడు పుణ్యం బాగుంది శిష్యుడైనా ఆవిడ అంటుంది నాన్న నువ్వు అంటున్న ప్రేమ నా నుంచి నీలోకి రాలేదురా నా ప్రేమ నీ హృదయంలో ఉన్నది నువ్వు అంటున్న సౌందర్యం నా నుంచి నువ్వు నీ కంటబడింది కాదురా ఆ సౌందర్యం నీ హృదయంలో ఉన్నది ఆ హృదయంలో సౌందర్య రూపంగా ప్రేమ రూపంగా ప్రకాశిస్తున్నాడు పరమాత్మ తెలుసుకో అంటున్నాడు అంటే అతను తెలుసుకుంటాడు తపస్సు చేసి తెలుసుకుంటాడు తపస్సు అంటే అర్థం ఏంటి తప ఆలోచన ఎస్ జ్ఞానమయం తప మీరు తపస్సు అంటే ఇక్కడ కూర్చొని మీరిప్పుడు చేస్తున్న దాని తపస్సు మనం అనుకుంటాం హృషికేశ్వరు అయితే తపస్సు ఉంటుందా అనుకుంటాం హృషికేశ్వరు అయితే తపస్సు ఉంటున్నా మళ్ళీ అక్కడ కూడా పంచదర్శనం చదువుకుంటే ఉంటుంది తపస్సు లేకపోతే ఏదో ఉండదు లేకపోతే భోజనాలు కబుర్లు ఇవే ఉంటాయి గంగానదిలో స్నానం చేయడానికి అవకాశం తక్కువే ఎందుకంటే మా ఆశ్రమం నుంచి ఇటు నడిస్తే కైలాసాశ్రమం ఘాట్ ఉంది అక్కడ ఒక పెద్ద ఉరిక్కలో గంగలో పడుతూ ఇటు నడిస్తే త్రివేణి ఘాట్ ఉంది అక్కడ ఇంకో పెద్ద మురిక్కలలో గంగలో పడుతూ ఉంటుంది ఆ మురిక్కలలో కొంచెం మీరు పరిశీలిస్తే అక్కడ పందులు అవి కూడా ఇంకా పెద్ద మురికాలు ఉన్నప్పుడు ఉంటాయి ఆ మురికి ఆ మురికి ఎటువంటి మురికంటే పందులకి చాలా ఆహ్లాదకర ఆహ్లాదకరంగా ఉండేటువంటి మురికి కానీ బట్టి ఆ మురికి యొక్క తత్వం మీకు అర్థమైపోయి ఉండాలి ఇక్కడ అంటే అక్కడ అంటే ఆ మురికంతా వెళ్ళి గంగలో పడుతూ ఉంటుంది గంగ గలగల గలగల ప్రవహిస్తూ ఉంటుంది మీరు స్నానానికి వెళ్ళేప్పుడు దీన్ని అంతని దాటుకుని వెళ్ళి స్నానం చేసి రావాలి కాబట్టి ఇట్ ఈజ్ ఒకటి యూ కాబట్టి కాబట్టి మీరు ఆ గంగ లాంటి గంగ ఇక్కడ ఉన్నది ఆ మురికి లాంటి మురికి ఇక్కడ లేకుండా చూసుకుంటే స్థాయిపడుతుంది నాగము ద్వేషము అసూయలు ఇతరులని నిందించడాలు ఏమీ లేకుండా ఆ రకమైన నెగిటివిటీని అంతనే తీసి పక్కన పెట్టేస్తే ఆ గంగ ఎలా ఆ గంగ కంటే కూడా గొప్ప గంగ ఎక్కడ దాని పేరే ప్రజ్ఞానం కాబట్టి మనిషి తాను తన కంట ఏది దాని మీద రాగం పెట్టుకోకాయా తప్పుదార ఎక్కుండా పడతాము తప్పుదారిలో పడిపోతావు నీ కంట అది పడటానికి మూలంలో చూపు చూపు మూలంలో ఏదుందో అది తెలుసుకో అది బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ నా ముందు దేవుడు ఉన్నాడు అనుకుంటాడు నీ ముందు దేవుడు కాదు నీ ముందున్నది దేవుడు యొక్క సింబల్ అని నేను కాస్ట్స్గా ఉన్నా మరొకడైతే కొట్టిపారేస్తుంది ఈ ముందు దేవుడు యొక్క సింబల్ లెన్ టు రీ ట్రీట్ ది సింబల్ అది సింబల్ ఇప్పుడు మన వాళ్ళు ఎలా తయారయ్యారంటే సింబల్ని పట్టుకుని ఊరేగిస్తూ ఉంటాడు ఈ సింబల్ని సిగ్నిఫై చేసే దేవుడు స్వయంగా అక్కడికి వస్తే తోసేస్తాడు తోసేసే సింబల్ని ఊరేగించే హిడావిల్లోనే స్వయంగా దేవుడే ప్రత్యక్షమైనా కూడా తోసేస్తాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు కనపడి శ్రీకృష్ణుడు మీరు అనుకుంటున్న రూపంలో మన రేవులు పాయింట్లో కనబడ్డాడు అనుకోండి ఏదో సురభి నాటక కంపెనీ నాటకంలో ఏడో సుబ్బడో వెంకడో తప్పించుకుని వచ్చాడు ఇక్కడ ఈ వేషంతో ఇక్కడికి వచ్చాడు కూడా పట్టుకుని తిరుగుతున్నాడని మీరు వాడిని పట్టుకుని బంధించి వాళ్ళకి అప్పచెత్తిన మీరు ఆశ్చర్యపడతారు అనిచేతనే ని ఆ సింబల్ని మీరు పట్టుకున్నప్పుడు కూడా ఆ సింబాలిజం తెలుసుకుని పట్టుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే మీరు ఆ ఫిజికల్ షేప్ ఆఫ్ ది సింబల్ని పట్టేసుకుంటారు ఇటరల్గా అసలు పాయింట్ని మిస్ అయిపోతారు అలాగంటే ప్రమాదం ఉంటుంది ఎనివే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఫర్గెట్ ది నోన్ ఏది చూసి చూడబడిందో ఏది వినబడిందో ఏది ఆఘ్వానించబడిందో దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎందుకో తెలుసు అది అనిత్యం అది పోతుంది ఇప్పుడు చూడబడింది అలా ఉంటుందా పోతుంది వినబడింది అలా ఉంటుందా పోతుంది స్వాదు ఎంతసేపు ఉంటుంది స్వాదు పోతుంది ఆ స్వాదుని గట్టిగా పట్టుకుంటే రోగం కూడా వస్తుంది ఆత్మజ్ఞానం మాట దేవుడు కాబట్టి ఎదురుకుండా ఉండి తెలియబడే దాని ఎడల మీరు మక్కువ పెట్టుకోవద్దు అది ఎదురుకుండా తెలియబడేది ఏది గలదో దాన్ని ఒక సింబల్గా తీసుకోండి ఇది తెలియబడేది దేని చేత తెలియబడుతోంది కన్ను కన్ను దేని ద్వారా చూస్తోంది మనస్సు మనస్సు దేని వలన వెలుగుతోంది ప్రజ్ఞానం అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి మీరు వెళ్ళిపోయారంటే మీరు ఆత్మస్వరూపం అయిపోయింది చూడండి మీరు తెలియబడేదాని ఎడల మమకారం పెట్టుకోవద్దు మీరు ఎప్పటికీ కూడా తెలియబడేదాన్ని ఉపేక్ష చేసి తెలుసుకునే వాడిని తెలుసుకునే ప్రయత్నం చేయండి తెలుసుకునే వాడి ఎడల మీరు ఫోకస్ పెట్టండి ప్రజ్ఞానం అంటే తెలుసుకునేది ఎప్పుడు కూడా నిరంతరము తెలియబడే వాటిలో ఇరుక్కుపోయి వాటిలో అతుక్కుపోయి ధింపబడి జీవితాన్ని వృధా చేసుకోవద్దు ఈ తెలియబడేవన్నీ ఏ తెలివిలో ప్రకాశిస్తున్నాయో ఆ తెలివిని పట్టుకునే ప్రయత్నం మీరు చెయ్యాలి అని చెప్పడం కోసం ఈ ప్రజ్ఞానాన్ని ఆయన డిఫైన్ చేస్తున్నాడు మళ్ళీ ఇంకోసారి ఏనా ఏని చేనైతే ఇదం ఈ జగత్తును ఈక్షతే చూస్తున్నాడు శృణోతి వింటున్నాడు జిగ్రతి ఆగ్రాణిస్తున్నాడు వ్యాకరోతి చాఖ్యానము కూడా చేస్తున్నాడు స్వాద్వస్వాదు రుచి అరుచులను విజానాతి తెలుసుకుంటున్నాడు తయ్యది ప్రజ్ఞా ప్రజ్ఞానము అని ఉదీరితం చెప్పబడినది అయితేనే ఉపనిషత్తులో చెప్పారు ఏ నవా పశ్యతి అనే మంత్రం అవుతుంది ఆ మంత్రాన్ని ఈయన శ్లోకరూపంగా పెట్టారు సర్వాణ్య వైతాని ప్రజ్ఞానస్థ నామధేయాని అని అక్కడే ఉన్నది చూపు అంటే ఏమిటో తెలుసిన ఇది ఎలాగో దీపము ఫ్యాను టీవీ హీటరు కోలరు ఇవన్నీ కూడా ఆ ఎలక్ట్రిసిటీ యొక్క పేర్లే ఆ ఎలక్ట్రిసిటీకి పెట్టుకున్న పేర్లే అలాగే చూపు వినిపిడి వాయింద్రియము మనస్సు విజ్ఞా బుద్ధి ఇవన్నీ కూడా ఆ ప్రజ్ఞానమునకు పెట్టుకున్న పేర్లు మాత్రమే నామ పేరు మీరు పేరు పట్టుకుంటే ఎన్నున్నాయి పది ఉన్నాయి పదకొండు ఉన్నాయి అవి పేరు మాత్రమే నామధ్యేయ మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ నామధ్యేయ ధ్యేయ అంటే మియర్ ఎన్ఆర్ యూ మీయర్ అంటే తత్వం కాదండి కాదు చూపు వినికిడి ఆగ్రాణ శక్తి వాక్శక్తి ఇవన్నీ కూడా తత్వాలు కావు ఇవి పేర్లు మరి తత్వం ఏమిటో తెలుసునా మరి ఇవన్నీ ఏమిటంటే అంటే ఆ ప్రజ్ఞానానికి పెట్టిన పేర్లే ఇవన్నీ ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా బుట్టలో చిలకలు పంచదార చిలకలు అమ్మడానికి వచ్చినప్పుడు కొనుక్కున్నారా తూకం వేసిచ్చేవారు చిలకలో ఈ చిలకలు అని అన్నీ ఒక కొనుక్కుని చెరువు చిలక గుర్రాలు గాడిదలు ఆవులు మేకలు అన్నీ ఉంటాయి అండ్ ఈ గుర్రాలు గాడిదలు ఆవులు మేకలు ఏమిటండి ఇవి నామధేయాన్ని నామధేయము అంటే అది వినడానికి చాలా గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఇట్ ఈజ్ అధ్యేయ ప్రత్యయానికి మాత్రార్థేయ నేమ్ అవన్నీ పేర్లండి మేము దెబ్బలాడుకున్నాం నాకు గుర్రమే కావాలి గాడిది వచ్చింది కాదు గుర్రమే కావాలి అంటే మా అమ్మగారు అన్నారు లేవి అది మొహం గుర్రమేమిటి గాడిదేవి నోట్లో వేసుకో నోట్లో వేసుకుని పైకి తీసుకు చెప్తామేంటి నోట్లో వేసుకుని చెప్పు పంచ నేను చిన్నప్పుడు ఇంకో దెబ్బలాడు దెబ్బలు పడుతున్నవాడు ఆవకాయ వడ్డించినప్పుడు ఆవకాయలో ముక్క కావాలి మాకు ముక్క కావాలి మనం అస్తమానం ముక్కలు ఎక్కడి నుంచి వస్తే ఎన్ని ముక్కలు వస్తే ముక్కలో నో మనం ముక్క కావాలి ఓకే ఏడు ముక్క వేస్తే నాకు ట్రయాంగిల్ పనికి రాదు కావాలి అదో దెబ్బ దాకా మనం ఇలాగే దెబ్బలాడుకుంటూ ఉంటాం మన హిందూ సమాజంలో విష్ణువు శివుడు ఇలాగే దెబ్బలాడుకుంటూ ఇలా ఉంటాయి దెబ్బలాడుతాయి జనులు అంధులు ఒకసారి అక్బర్ యొక్క కోర్టులో బీర్బల్ ఉండేవాడు ఆ కోర్టులో ఏదో ప్రసంగం వచ్చి ఒక కవి అన్నాడు ఈ లోకంలో జనులందరూ కూడా దృడ్డి అన్నాడు కవి ఆ కవి అన్న మాట ఎవడో ప్రస్తావించాడు అంటే అక్కడ ఆ సభలో ఉన్నవాళ్ళు ఏంటంటే అలా మాట్లాడతారు అందరూ గుడ్డివాళ్ళు అంటారు ఏంటండి ఎవడో ఇక్కడొకడో ఒకడొకడు మొత్తం నగరంలో పది మంది రెండు వందలు గుడ్డివాళ్ళు ఉంటారు కానీ మొత్తం అందరూ గుడ్డివాళ్ళే అంటాడు ఏమిటి అని ఆ సభలో ఉన్నటువంటి సభాసదులు సభాసుదులు అన్నారు సభికులు అనకూడదు సభికులు అంటే జూదగాళ్ళు అని అర్థం కాబట్టి ఆ సో వాళ్ళు అలాగే ప్రొటెస్ట్ చేశారు ఏమిటండి గుడు అలాంటేటి కవరు అంటే అందరూ అలాగే రాజు కూడా అవునాయా అలాంటేటి సరిగా లేదా కవిత్వం అని అప్పుడు గమ్మున్ రాజు గుర్తొస్తుంది అక్బర్కి గుర్తొచ్చి బీర్బల్ కేసు చూస్తాడు అతనేమండడు రాజుని ఉంటాడు ఏ బీర్బల్ నీ సంగతి కొంచెం నాకు తేడా కనపడుతుంది నీ ముఖంలో ఆ కవర్ అన్న నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అంటే అతను కరెక్ట్గానే చెప్పాడు ఎందుకు అక్బరికి కోపం వస్తుంది తోక తొక్కిన త్రాచు అనే లేచి ఏం మాట్లాడతారు అందరూ అందరూ గుడ్డివాళ్ళ మేమందరం గుడ్డివాళ్ళవనే నా నీ అభిప్రాయం అదర్ కాకు అని కోపడతాడు కోప్పడ్డా కూడా బీర్బల్ ఏమి అలా ఊరుకుంటాడు ప్రొటెస్ట్ చేయడు ఊరుకుంటాడు అంటే అప్పుడు రాజు అంటే ఇంకా మేమందరం గుడ్డివాళ్ళవనే నీ అభిప్రాయం మానించాడు మరి అలాగే You prove it. Otherwise, I'll put you in jail. I have the opportunity to prove. That's what I've tried. That's what I've tried. That's how it is. One person says, One person is a person. One person is a person. That's how they say. There are people who have tried to prove. They have tried to prove. They have tried to prove. అందరూ ఆక్సిజన్ పోతాయి ఏంటండి మన బీర్బల్ ఏదో కొత్త టర్బన్ ధరించడం అనేది కొత్త వేషం హొదలు పెట్టాడు అదో చూడండి టర్బన్ చుట్టుకొచ్చాడు అంటే ఆ అందరు కూడా అవును టర్బన్ చుట్టాడు ఎప్పుడు లేని వాళ్ళు టర్బన్ తోటి వచ్చాడే అనుకుంటాడు అని ఏమాయా టర్బన్ మొదలుపెట్టేవే అంటే ఆయన నవ్వు ఊరుకుంటాడు ఏమైపోతుంది సభ మొన్నటి సభకి చాలువాక అప్పుకుని వస్తాడు ఓహో నిన్న టర్బన్ అయింది వాళ్ళు చాలాబాకొచ్చావా నువ్వు అని అందరూ అంటారు రాజు కూడా అంటాడు ఏం మాట్లాడడానికి వెళ్ళిపోతాడు ఆ మొన్నడు ధోతి కట్టుకు వస్తుంది రంగు ధోతి అయి అదే రంగు కాషాయన రంగు ధోతి అయి అక్కడ తద్బన అయింది శాళ్ళు అయింది ధోతీలోదిగడి లేకపోతే పైజామాదో వేసుకొచ్చి ఇవ్వడు ఈ ధోతి బ్రాహ్మణ వేషం వేస్తుంది అండి ఇలాగేవో కొత్త కొత్త వేషాలు వేస్తున్నాడు అండి రోజు తద్బను ఇంకో రోజు శాళ్ళు ఇంకో రోజు ధోతీలో వచ్చాడు ఆ మొన్నడు వస్తాడు మామూలుగా వస్తాడు ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు మహారాజా మొదటి రోజు దేనినైతే మీరందరూ టర్బన్ అన్నారో దానినే రెండో రోజు మీరందరూ షాల్ అన్నారు దానినే మూడో రోజు మీరందరూ ధోతి అన్నారు ఇప్పుడు అది టేబుల్ మీద పెట్టాను అది ఏమిటో మీకు చెప్పండి షాల్లా ధోతియా టర్బనా ఏమిటో చెప్పండి అని అది విడదీసి చూస్తే వస్త్ర శకాల వస్త్రం వస్త్రం సేమ్ వస్త్రం అతను చెప్తాను నేను మొదటి రోజు తలకు చుట్టుకొచ్చింది ఇదే రెండో రోజు కప్పుకొచ్చింది ఇదే మూడో రోజు కట్టుకొచ్చింది ఇదే వాళ్ళందరూ అనుకుంటారు ఆయనలో మూడు వేరు వేరు వస్త్రములు ధరించి మూడు వాళ్ళు వస్త్రం మాట లేదు వాళ్ళ నోట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే మొదటి రోజు వేరు కర్బర్ రెండో రోజు వేరు షార్ మూడో రోజు వేరు ధోతి అనుకుంటారు బట్ ఇప్పుడు అడిగితే అంటున్నారు వస్త్రము అంటున్నారు ఆయన అంటాడు ఇప్పుడు చెప్పండి మీరు గురుడి వాళ్ళ చెప్పండి చూపు మీకు వస్త్రం కనపడినా మొదటి రోజు వస్త్రం నేను చెప్పే వరకు కనపడలేదు మీకు నిజానికి అది వస్త్రము కూడా కాదు అది తంతువులు తంతువులు కూడా కాదు అది కాక ఈ సత్యం మీరు తెలుసుకోగలిగారా ఫస్ట్ డే తెలియలేదు సెకండ్ డే తెలియలేదు థర్డ్ డే తెలియలేదు ఇవాళ కూడా నేను చెప్తే కదా మీకు తెలియలేదు కాబట్టి ప్రజలు బుడ్డివారు మాత్రమే వారికి నామరూపాల భాషయే సత్యం అనుకుని బతికేస్తూ ఉంటారు వాళ్ళు తత్వాన్ని ఎదుగును అంటాడు తెలియదు అంటే అప్పుడు మహారాజు ఆనందపడి గొప్ప సత్యాన్ని పోషించేవాయా అంటాడు సోప్రజ్ఞా అది అలాంటిది ప్రజ్ఞానం కాబట్టి ఈ ప్రజ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది తత్ప్రజ్ఞానం ఇది విరితం ఇంకా మహావాక్యం రెండు శ్లోకాలైతే కానీ మహావాక్యం అవదు నాలుగు రోజులు ఇది రెండేసే శ్లోకాలు మహావాక్యం మొదటి శ్లోకంలో ప్రజ్ఞానానికి నిర్వచనం శ్లోకం అనే ఏనే క్షతే శృణోతిదం జిధ్రతి స్వాద్వ స్వాదూ విజానా సత్ ప్రజ్ఞానముదీరికం చతుర్ముఖేంద్రదేవ మనుష్యాశ్వగవాది చైతన్యమేకం బ్రహ్మాత ప్రజ్ఞానం బ్రహ్మమయ్య ఒక చిన్న ఎక్స్పెరిమెంటు ఇంకా అయితే నాకు అవసరం డైరెక్షన్స్ పాటిస్తుంది ఇది ఏమిటిది రంధ్రము ఎక్కడుంది రంధ్రము కాగితమునందు ఉన్నది తప్పు ఏమండి ఎందుకంటే అది ఆకాశము ఏమండ తర్వాత ఆకాశము కాగితము నందు ఉన్నదా కాగితము ఆకాశము నందు ఉన్నదా కాగితము ఆకాశమునందు ఉన్నది కానీ మనకేమనిపిస్తోంది ఆకాశమే కాగితమునందు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఓ రకంగా ఆకాశము కాగితమునందు ప్రతిఫలిస్తున్నమాట వాస్తవమే కావండి కాగితం చుట్టూ కూడా ఉంది కాగితం మధ్యలో కూడా ఉంది అయితే కాగి ఈ రంధ్రమని రంధ్రముని మీరంటే దేని యొక్క రంధ్రము కాగితము యొక్క రంధ్రము కానీ అది రంధ్రం కాదయ్యా ఆకాశముని మీరు ఎప్పుడైతే ఇప్పుడు చెప్పండి ఇది కాగితమునకు చెందిన ఆకాశమా లేకపోతే ఆకాశమా ఆకాశం కాగితమునకు చెందిన ఆకాశం కాదు ఆకాశం కాగితం యొక్క గొప్ప ఏమిటంటే అది ఆకాశాన్ని తన గుండా ప్రసరింపజేసిందంతే అంతే తప్ప ఆకాశము కాగితమునకు చెందినది కాగితమునకు పరిమితమైనది కాదు పైగా కాగితములకు అతీతమైనది పరిజ్ఞానం అలాంటిది ఈ సృష్టిలో అనేకానేకములైనటువంటి వస్తువులు పదార్థాలు ఉన్నాయి అన్నీ కూడా ఆ పంచభూతముల యొక్క సమ్మేళనములే ఈ వస్తువులన్నీ ఈ సృష్టిలో కోట్లాను కోట్ల పదార్థాలు ఉన్నాయి ఆ పదార్థాలలో కొన్ని సేంద్రియ పదార్థములు అంటే ఆర్గానిక్ టర్ ఎక్కడైతే ఆ పంచభూతముల యొక్క సమావేశం ఒక పద్ధతిలో ఉంటుందో అక్కడ ఆ ప్రజ్ఞానాన్ని ఆ దేహేంద్రియ సంఘాతము తన ప్రసరింపజేస్తుంది ఇప్పుడు ఈ కాగితము ఆకాశాన్ని తనగుండా ప్రసరింపజేసిందంటే ఎందుకోసం ప్రసరింపజేసింది అక్కడ ఆ సన్నివేశం అలా ఉండబట్టి కాగితము ఆకాశానికి ప్రసరించేటువంటి తావు ఇచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఈ గోడ ఉందనుకోండి అది ప్రజ్ఞానాన్ని తన ఎందు ప్రతిఫలింపజెయ్యదు కానీ దేహం ఉందనుకోండి ఇది ప్రజ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది అంతే తేడా వాస్తవంలో ఈ గోడ దేంతో తయారైందో ఈ దేహం కూడా దాంతోతే తయారైంది గోడ దేంతో తయారైంది మట్టి నీరు గాలి గాలి ఉంటుందండి లోపల ఇతకల్లో కొంత గాలి ఉంటుంది వేడి ఆకాశము ఈ దేహం కూడా అంతే ఓ మహాత్ము నుండి ఇవ్వడు ఆయన ఏం చేసేవారంటే ఓ కుండలో సగం నీళ్లు పోసి ఎదుర్కుండా పెట్టేవారు వెలుగులో దీపపు వెలుగులో కుండలో సగం నీళ్లు పోసి పెట్టాలి సగం నీళ్లు పోయాలి ఎందుకని వాయువు సగం వాయువు ఆకాశము కూడా కలుపుకోవాలి ఇప్పుడు కుండలో ఏమున్నాయి మట్టి ఉంది నీరుంది ఆ నీళ్లు వేడి నీళ్లు పోయారు వేడుంది సగమే పోయండి పై సగం వాయువు ఉంది ఆకాశం ఆ కుండకి నీకు తేడా ఏమిటి చెప్పు అని ఏమీ తేడా లేదు కానీ చిన్న తేడా ఉంది ఆ కుండలో ప్రజ్ఞానం ప్రసరించుటలేదు ఈ దేహంలో ప్రజ్ఞానం ప్రసరిస్తుంది ఎలా అయితే రంధ్రము అని అని పేరు పెట్టేప్పటికీ అది కాగితమునకు చెందినది అనే భ్రమ మనకు కలుగుతోంది రంధ్రము అనే అనే ఆ నామరూప బుద్ధిని తీసేస్తే అది ఆకాశమే మహాకాశమే కూడా అలాగే ఇక్కడ ఉన్న ప్రజ్ఞానము ఈ దేహములో ప్రసరిస్తున్న ప్రజ్ఞానమే తప్ప ఈ దేహమునకు చెందిన ప్రజ్ఞానం మాత్రం కాదు చూడండి దేహమునకు చెందిన ప్రజ్ఞానము అన్నారనుకోండి ఇక్కడున్న దేహమునకు చెందిన ప్రజ్ఞానం వేరే వైకుంఠంలో ఉన్న ఇంకో దేహానికి చెందిన ప్రజ్ఞానం వేరే అయిపోతుంది ఈ ద్వైతం అలన్నీ లవచ్చే ద్వైతాలన్నీ కూడా ఆ ప్రజ్ఞానంలో భేదాన్ని దర్శించటం చేతనే పుట్టే ఆ భేదం ఎందుకు వచ్చిందిరా ప్రజ్ఞానం అంటే చూడయ్యా ఇక్కడ ఉన్న ప్రజ్ఞానము ఈ దేహానికి చెందినది అక్కడ ఉన్న ప్రజ్ఞానం ఆ దేహానికి చెందినది అని వీళ్ళు అలాగ ముడి పెట్టుకోవడం మూలంగా భేదం భాషించింది తప్ప ప్రజ్ఞానము అసంగము అని తెలుసుకుంటే భేదానికి తావే లేదు ఎలాగైతే ఆకాశము అసంగమో ప్రజ్ఞానము కూడా అసంగమే అని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే భేదం మటుమాయమైపోతుంది కాబట్టి మనం రెండు స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఏమిటంటే హౌ డు యూ లుకెట్ యువర్ సెల్ఫ్ మీ మిమ్మల్ని మీరు ఎలా చూస్తున్నారు మిమ్మల్ని మీరు ప్రజ్ఞాన రూపంగా దర్శించాలి అంటే నేను మగాడిని ఆడదాన్ని పురుషుణ్ణి స్త్రీని అదే ఇల్లి బ్రాహ్మణుని క్షత్రియుడిని హిందువుని ముస్లింని లేకపోతే ఫలానా వాడిని పంజాబీని మద్రాసీని లేకపోతే గొప్పవాడిని తక్కువ వాడిని డబ్బుని వాడిని డబ్బు లేనివాడిని పుణ్యాత్ముడిని పాపాత్ముడిని అదృష్టవంతుని దురదృష్టవంతుడిని అంటూ ఈ విధంగా మీరు దేహేంద్రియ మనస్సులకి సంబంధించిన లక్షణాలనన్నింటినీ నెత్తిని వేసుకుని ఆ ప్రజ్ఞానం మరుగున పడిపోయా చేస్తే అంధులమైపోతాం దాన్ని అంధులు అంటారు అలా కాకుండా ఈ లక్షణాలన్నీ ఆ ప్రజ్ఞానానికి చెందినవి కావు ఆ ప్రజ్ఞానంలో ప్రకాశించేవే తప్ప ప్రజ్ఞానానికి చెందినవి కావు ఈ గిన్నె ఈ పాత్ర చూపులో ప్రకాశిస్తుంది చూపులో తెలిసింది కదా ఈ పాత్ర చూపుకు చెందిందవుతుందా కాబట్టి ఏది ఏ సర్వము ప్రజ్ఞానంలో ప్రకాశిస్తోందో ఆ సర్వము మిథ్యయే కనబడిదే కానీ యథార్థము కాదు ప్రజ్ఞానం మాత్రమే సత్యము ఆ ప్రజ్ఞానమే నేను అదే నా ఇది ఫస్ట్ స్టెప్ తనని ప్రజ్ఞానముగా దర్శించాలి నేను చిన్మయ చిన్మయుడము ప్రజ్ఞానస్వరూపుడము అని దర్శించుకోవాలి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమిటంటే దేహము మనస్సు మీద ఉండేటువంటి తాదాత్మ్య బుద్ధిని తిరస్కరించాలి దానికోసం సాక్షిగా నిలిచి దేహము ఎడల సాక్షిభావము మనస్సు ఎడల సాక్షిభావము పెట్టుకుంటే ఎలా అయితే కాగితానికి చెందినది కాదో ఆకాశము అదేవిధంగా ప్రజ్ఞానము ఈ దేహానికి ఈ మనస్సుకి చెందినది మాత్రం కాదు అనేటువంటి ఆ సంగత ఆ సాక్షి భావము నిలబడుతుంది ఎప్పుడైతే మీరు అక్కడికి చేరేరో అదే బ్రహ్మభావము అంటే అదే బ్రహ్మ బ్రహ్మ అంటే ఇంకా వేరే ఏమీ ఉండదు ప్రజ్ఞానమే బ్రహ్మగా భాషిస్తూ బ్రహ్మ అయిపోతుంది ఆ ప్రజ్ఞానెత్తి మీద మీరు దేహేంద్రియాదుల ధర్మాలన్నింటినీ ఆ ప్రజ్ఞానమే జీవుడనే భ్రమలాగా కనపడుతుంది రంధ్రము కనపడినట్లుగా మీరు ఎప్పుడైతే ఆ జీవభావాన్ని అజ్ఞాన కల్పితమైన జీవభావాన్ని వివేకం చేత తిరస్కరిస్తారో అప్పుడు ఆ ప్రజ్ఞానము ప్రజ్ఞానంలాగే ఉంటుంది అదేదో అయిపోదు ప్రజ్ఞానం ప్రజ్ఞానంలాగే ఉంటుంది కానీ దాని ఏందో అజ్ఞాన కల్పితమైన పరిచ్ఛేదాలు మాత్రం ఉండవు అటువంటి అజ్ఞానకల్పిత పరిచ్ఛేదములు నిరాకరించిన ప్రజ్ఞానమునకే ్రహ్మ అని పేరు అవ్వ పేరే ముసలమ్మ ప్రజ్ఞానమే బ్రహ్మ ఆ కండిషన్ ఉంటుంది ఏ ప్రజ్ఞానంలో మీరు ఈ దేహధర్మాలని ఆరోపించారో అది బ్రహ్మ కాదండి దేహధర్మాధ్యారూపాన్ని నిరాకరించిన ప్రజ్ఞానము బ్రహ్మ అని పేరు శ్లోకం అందాము శ్లోకం అనేసి ముగిద్దాము అన్నా అన్నామా శ్లోకము ఓ ఒక చతుర్ముఖేంద్ర దేవేషు మంచిది రేపు క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో ఆ శ్లోకాన్ని టెటిల్ చేసేస్తాం ఓం పూర్ణమిదం పూర్ణమిదం